అస్మాచార్యపర్య వందే గురు పరంపరా కారణ ఆకాశాది యథావ్యపదిష్టోక్తే మామూలుగా ఉపనిషత్తులో ఉండే ఒకనొక విషయవాక్యాన్ని బేసిస్గా చేసుకుని అధికరణాలు నడుస్తూ ఉంటాయి మనం చాలా అధికరణాలు ఆ విధంగా చూశాము ఇది అలాంటి అధికరణం కాదు జనరల్ అధికరణం బ్రహ్మ జగత్ కారణం అని చెప్పారు కదా ఎప్పటికీ జగత్తునకు కారణమేమీని విచారం ఎందు ఎందుకంటే ఎదురుకుండా జగత్తు అనేది ఒకటి అనుభవానికి వస్తూ ఉంటుంది ఈ అనుభవానికి వచ్చే జగత్తుకి కారణం ఏమి అదే విచారం ఎందుకు కారణం ఎందుకంటే జగత్తులో సుఖశాంతులు ఎలాగూ లేవు కనీసం కారణంలోనైనా ఉంటాయేమో అని ఆశ ఉంటాయి శాస్త్రం చెప్తూ ఉంటుంది మహర్షులు చెప్తూ ఉంటారు వాళ్ళ శాస్త్రము అంటే మహర్షుల యొక్క అనుభవానికే శాస్త్రము వారి అనుభవం ఏమంటే ఈ దీపం ఆపితే శానిటైజ్ చేస్తారు ఓకే ఆ సౌండ్ ఏమిటండి ఓకే సో ఎందుకంటే ఒకప్పుడు ఈ ట్యూబ్లైట్లు సౌండ్ చేస్తూ ఉంటారు జగత్కారణమైన పరమాత్మ ఎందు మనకు మోక్షము లభిస్తుంది అక్కడ ఉంది మోక్షం ఈ జగత్తులో మోక్షం లేదు అలాగే జగత్తు బంధం కూడా అంచేతనే జగత్ కారణాన్ని గురించి విచారం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది ఒక మాట చెప్పమంటారా జగత్తు కనుక సుఖశాంతులకు నిలయమైతే ఎవడు జగత్ కారణం గురించి ఆలోచించని కూడా ఆలోచించి ఈ జగత్తు ఎక్కడికక్కడికి మన ముఖాల మీద దెబ్బలు కొడుతూ ఉంటుంది కాబట్టి మనం కూర్చుని జగత్ కారణాన్ని గురించి చర్చ చేయడానికి సిద్ధపడుతున్నాము సో ఈ జగత్కారణం బ్రహ్మ ఆ కారణమునందు ఈ దుఃఖము ఇవేమీ లేవు మృత్యువు దుఃఖము కారణమునందు లేవు అవన్నీ ఉన్నది ఈ కార్యమునందే అని ఈ విధంగా ఈ జగత్కారణ విచారణ చేస్తూ ఉంటాం ఉపనిషత్తుల్లో జరిగే దాని గురించి చిన్న అధికారం దాంట్లో ఉండే కొన్ని విరోధాలు ఇవ్వకుని వస్తాయి ఉపనిషత్తు వాంగ్మయం చదువుతుంటే కొన్ని విరోధములు ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది ఆ విరోధములను పరిహరించాల్సిన అవసరం ఉన్నది విరోధం పెట్టు విరోధం ఉండకూడదండి అప్రోచ్లో అప్రోచ్ కాంట్రడిక్టరీగా ఉండకూడదు కాంట్రడిక్టరీగా అప్రోచ్ ఉంటే దానివల్ల ఎవరికీ ఏం ఉపకారం ఉండదు అది సాధనకి విరుద్ధం కూడా కాబట్టి మనకి ఉపనిషత్తు అధ్యయనం చేసేప్పుడు ఏదైనా విరోధం విరోధము కనపడితే దాన్ని పరిష్కరించుకునే ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి జగత్ కారణము అనే అంశంలో కొన్ని విరోధాలు కనపడుతున్నాయి వీటిని పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది దానికోసం వచ్చింది అధికరణం కారణత్వ చాకాశాదిషు యథావ్యపరిష్టోక్తే హరి మనం చూస్తుంటే ఆ పదాల అర్థం అదే తెలుస్తుంది భాష్యకారణం ప్రతిపాదితం బ్రహ్మణోలక్షణం దీనికి సంబంధ భాష్యము పేరు ఈ అధికరణం యొక్క సందర్భాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బ్రీఫ్గా బ్రహ్మ యొక్క లక్షణాన్ని ప్రతిపాదించడం అయినది లక్షణమే ఉంటుంది బ్రహ్మకి నిర్వచనం ఉండదు ఎందుకంటే బ్రహ్మని మీరు నిర్వచించదగ్గని కాదది మామూలుగా జగత్తులో ఉండే ప్రతి ఏదో ఒక నిర్వచనాన్ని ఇవ్వచ్చు ఇప్పుడు పృథివీ ఉందనుకోండి గంధవతి పృథివీ అని నిర్వచనం ఆపహ ఉందనుకోండి రసవత్యహ ఆప అని నిర్వచనం వాయు రూపరహిత స్పర్శవాన్ వాయు అని ఇలాగా ఈ పంచభూతాలకి నిర్వచనాలు చెప్పుకుంటూ పోవచ్చు కానీ బ్రహ్మ ఇట్ ఈజ్ నాట్ వన్ మోర్ బీయింగ్ ఇంకొక వస్తువు అయితే బ్రహ్మ ఈజ్ వన్ మోర్ థింగ్ అనుకోండి దానికో నిర్వచనం చెప్పచ్చు ఇప్పుడు మామూలుగా ఈ ఉపాసనా సందర్భంలో దేవుడు దేవుడు వన్ మోర్ పర్సన్ అని శాస్త్రం చెప్పదు దిస్ ఈజ్ ఎ మేజర్ ఇష్యూ దేవుడు వన్ మోర్ పర్సన్ అని శాస్త్రం చెప్పదు దేవుడు అదే ఆయన ఒక ఆయన ఉంటాడు ఆయన నాలుగు చేతులు ఉంటాయి ఆయన ఆ ఉంటాడు అని శాస్త్రం చెప్పదు అలా చెప్తే ఏమవుతుందండి మనందరం వేరియస్ పర్సన్స్ ఉన్నాం దేవుడు ఈజ్ వన్ మోర్ పర్సన్ ఇప్పుడు వన్ మోర్ పర్సన్ కాబట్టి హీ మే బి వెరీ గ్రేట్ బట్ హీ విల్ బీ స్టిల్ లిమిటెడ్ Why not? Because he is one more person. He is one more person. God is one more person. So he doesn't work in philosophy. Philosophy is not working. It is not working in philosophy. Philosophy is not working. In the Geta-Karni-Santhu, there is a question about the Geta Guruji. There is a question about the stage. He is a question about the Baba. He is a question about the Baba. ఆ బాబాగారు అలాగా ఉద్యానవనంలో నడిచి వెళ్ళిపోతుంటే సడన్గా పాము కనపడింది పాముని తమిళల్లో పాంబు అంటారు పాంబు పాంబు అని ఎవడో కగ్గారు పడితే పో పాంబు ఏం చేస్తుంది పాంబు వేసి నాటి ఆ బాబాగారు అలా నిలబడి అప్పుడు ప్రయార్థ అది చకచక్క ఆయన కాళ్ళకు చుట్టేసుకుని నడువుకు చుట్టేసుకుని తలమీదకి మెడక్ చుట్టేసి తలమీదలా పడక పట్టింది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ముఖ్యమైన వెళ్ళారు ఇది గీతా కాన్ఫరెన్స్ లో దిస్ ఈజ్ వాట్ హీ టీచర్స్ టు ది స్టూడెంట్స్ ఆఫ్ ఎంటెక్ అండ్ బీటెక్ దిస్ ఇస్ ది పేపర్ గీత హీజ్ ప్రజెంటేషన్ అండ్ గీత మొత్తం గంటన్నరసేపు ఇదే ధోరణలో నడిచింది ఇదే దోర అక్కడ కూర్చునే మనకి ప్రారంభమేట భగవంతుడాను కాబట్టి సో హీఈ అనదర్ పెర్సన్ అన్నది ఫిలాసఫీలో వర్కౌట్ కాదు ఫిలాసఫీ అలా ఉండదు ఫిలాసఫీ ఇట్ ఫాలోస్ అనదర్ వే ఆఫ్ అప్రోచ్ సో బ్రహ్మకి లక్షణం ఉంటుంది తప్ప నిర్వచనం ఉండదు హీఈ్ వన్ మోర్ పెర్సన్ అని శాస్త్రం ఎప్పుడు చెప్పట్లేదు శాస్త్రం ఏమని చెప్తుందంటే నీకు ఒక పెర్సన్ రూపంగా వర్షిప్ చేస్తావా ఒక దీనికి పర్సనల్ గాడ్ అన్నాడు వివేకానంద స్వామి వివేకానంద ఒక పెన్సిల్ రూపంగా నేను వర్షిప్ చేయాలనుకుంటున్నాను అయితే ఇలాగ వర్షిప్ చేయి అని ఒక రూపాన్ని ఆపాదించి కల్పించి ఆఫర్ చేశారు తప్ప ఇప్పుడు నేను బంగారం పెట్టుకోవాలనుకుంటున్నాను అంటే నెక్లెస్ రూపంగా పెట్టుకోండి అని ఇచ్చారు అంతే తప్ప బంగారం అంటే నెక్లెస్ అని కాదు మీరు బంగారమే బంగారం పెట్టుకోవాల్సిన ఉందా లేదా మీరు ఆలోచించుకోండి కాదండి ఉంది మేము బంగారం పెట్టుకోవాలి అయితే మీరు నెక్లెస్ రూపంగా పెట్టుకుంటే బాగుంటుంది అని అంతేగాని బంగారం అంటే నెక్లెస్సే అని కాదు ఇవన్నీ ఉపాసన కోసం మహర్షులు సమర్పించినటువంటి రూపములు కల్పించినా అంటే మీరు బాధపడిపోతారేమో అని నేను సమర్పించినా అంటున్నా అర్థం అదే అవుతుంది బ్రహ్మణో రూపకల్పన ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అదే అవుతుంది కాబట్టి బ్రహ్మ యొక్క లక్షణమే చెప్పగలుగుతాం లక్షణం అంటే ఏమిటి మీరు ఈ దిశలో ఆలోచిస్తే మీకు బ్రహ్మ యొక్క స్వరూపం అనుభవానికి వస్తుంది అని చెప్తారు ది సిగ్నల్ ది ట్రూత్ ది డు డిఫైన్ ది ట్రూత్ మీరు ఈ దిశలో ఆలోచించండి ఈ డైరెక్షన్లో ఆలోచించండి ఆలోచిస్తే మీకు బ్రహ్మ యొక్క బ్రహ్మ యొక్క స్వరూపం అనుభవానికి వచ్చి వస్తుంది కానీ లక్షణము అంటారు అది చెప్పడం అయినది ఏమని చెప్పారు సత్యము జ్ఞానం అనంతం బ్రహ్మాన ఉపనిషత్తుల్లో రకరకాలుగా చెప్పారు బ్రహ్మసూత్రంలో అయితే జన్మాద్య యత అని ఇంకో లక్షణ సూత్రం ఒకటి అది కూడా లక్షణ సూత్రమే ప్రకృతిశ్చ ప్రతిజ్ఞాదృష్టాంతానుపరోధాత్ అది హేతువచనం ప్రతిజ్ఞాదృష్టాంతానుపరోధాత్ హేతువచనం మనం చదివామి ప్రకృత్యధికరణం అని బ్రహ్మ ప్రకృతి కూడా జన్మాద్యశ్వేత ప్రకృతి కలుపుకుంటే బ్రహ్మలక్షణం సమగ్రంగా పూర్తయినది ఇది చెప్పడమైనది ఇక గతి సామాన్యము అని ఒక సూత్రం ఒకటి ఈక్షత్యధికరణంలో వచ్చింది దానికి చాలా ఎక్కువ ఎంఫోసిస్ ఇస్తారు శంకర్లు ఆయన ఎంఫోసిస్ నిన్న మొన్న గీతా కాన్ఫరెన్స్లో ఒక ఆయన ఏమని చెప్పాడంటే భగవద్గీత గురించే కదా అందరూ చెప్పాల్సింది భగవద్గీత మొత్తం మీద ఫ్రీ విల్కి చాలా ఎక్కువ ఎంఫోసిస్ ఇచ్చారు అని చెప్పారు ఆ విద్యార్థులందరూ ఏమనుకుంటారు సన్యాసి వచ్చే అలా చెప్పేస్తే వాళ్ళందరూ ఏమనుకుంటారు అదంతా సత్యం అనుకుంటారు భగవద్గీతలో అసలు ఫ్రీ విల్ అనే అసలు హిందూ ధర్మ వేదాంత సాహిత్యంలోనే ఫ్రీవిల్ అనే మాట లేదు అన్నారు భగవాను కొంచెం చదువుకోవాలి పాఠాలు చెప్పేవాళ్ళు ఒకసారి చదువుకుని పాఠం చెప్పాలి ఆయన అలా ఎందుకు అలా అని ఉంటారు కొంచెం చదువుకోవాలి భగవద్గీతలో నీవు కర్తవ్ కాదు అని ఎంఫోసైజ్ చేశాను తప్ప ఫ్రీవిల్ని ఎంఫోసైజ్ చేయలేదు నీవు కర్తవ్ కాదురామ్మ కర్తను ఎవడైతే అనుకుంటాడో వాడు మూర్ఖుడు అహంకార విమూఢాత్మ కర్తాహమితమైంది అంటే నైవకించిత్ కరువు మీద యుద్ధమన్యత తత్వం అయితే అది ఈ మాట ఒక చోట కాదండి ఒక చోట కాదండి రైటవే నేను ఒక హాఫ్ అ డజన్ ప్లెసెస్లో చూపించగలను రెండో అధ్యాయంలో ఆరో అధ్యాయంలో పదో అధ్యాయంలో పద్దెనిమిదో అధ్యాయంలో అలాగే నాలుగు ఆరేడు కోట్లు చెప్పాడు ఆయన పదమూడో అధ్యాయంలో కాబట్టి ఎంఫోసిస్ దాన్నే ఎంఫోసిస్ అంటారు ఆ రకమైన అభ్యాసం అక్కడ ఏం చెప్పారంటే అది ఎందు కర్తృత్వము నీ అజ్ఞానం చేత వచ్చిందో తప్ప నీ ఎందుకు నీకు కర్తృత్వం లేదు అని అదే అంశిస్తా కానీ ఆయన అక్కడ ఏమని చెప్పాడు వాళ్ళతో అలా చెప్పాడు దానికి ఓ లాజిక్ ఉంటుంది దాని అర్థం ఏంటంటే మీరందరో కష్టపడి పనిచేయాలి చూడండి ఇప్పుడు మీరందరో కష్టపడి పనిచేయాలి దీనికి సంబంధం లేదు నిజానికి వాళ్ళ ఆశ్రమ కొడుకుమయవతస్మాత్మం అలాగేదో చెప్పి చెప్పాలి తప్ప ఎందుకంటే ఒక రాంగ్ ప్రిన్సిపల్ను వాళ్ళకి బోధించి దాని నుండి ఏదో ఒక రైట్ కంక్లూషన్ డ్రా చేసే ప్రయత్నము ఇట్ ఓన్లీ షోస్ దట్ ది పీపుల్ ది జెంట్మెన్ డజంట్ హ్యావ్ విషన్ ఆఫ్ గీత హెవర్ స్టడీడ్ ప్రాపర్లీ స్టడీడ్ బట్ నాట్ ప్రాపర్లీ సో కాబట్టి గతి సామాన్యము అని ఒకటి ఉంది విశాఖ ఎక్కడికి పోయిందో గతి సామాన్యము అని శంకరుడు చాలా ఎన్ఫోసిస్ పెట్టారు ఈ గతి సామాన్యము గతి అంటే తెలియట గతి అంటే జ్ఞానం గత్యర్థక ధాతువులకి జ్ఞానార్థత్వం ఉంటుంది గతి సకల ఉపనిషత్తుల సమానమైన అవగతి అవగతి అంటే తెలియ తెలుసు తెలియడం మీరు ఉపనిషత్తులన్నీ చదివితే మీకు సమానంగా తెలిసి దేవిటి దానిని గతి సామాన్యము అంటారు అనే సూత్రం ఈక్షత్యధికరణంలో ఆఖరి సూత్రం ఈ గతి సామాన్యము యొక్క అభిప్రాయం ఏమిటంటే మీరు ఏ ఉపనిషత్తు చూసినా బ్రహ్మయే జగత్కారణము అని నిరూపింపబడుతుంది కొన్ని ఉపనిషత్తులు బ్రహ్మ జగత్ కారణం అని మరికొన్ని పరమాణువులని మరికొన్ని ప్రధానమని అలా అన్ని ఉపనిషత్తులు కూడా ముక్త కంఠంతో లేకపోతే ఏక కంఠంతో బ్రహ్మయే జగత్కారణమని చెప్తూ ఉన్నాయి దానికి గతి సామాన్యము అంటారు బ్రహ్మ విషయం గతి సామాన్యం వేదాంత వాక్యానాం వేదాంత వాక్యానాం గతి సామాన్యం వేదాంత వాక్యములకు సమానమైన అవగతి గతి అంటే అవగతి ఫోకస్ సమానమైన ఫోకస్ ఉండే వేదాంత వాక్యాలన్నిటికీ కూడా ఉపనిషత్తులన్నిటికీ రైతులు ఏం తీసుకో తైతులు ఏం తీసుకో ఏ ఉపనిషత్తు తీసుకున్నా సమానమైన ఫోకస్ ఉంది ఏమండి ఏ దేని మీద ఉంది ఫోకస్ బ్రహ్మ విషయం జగత్కారణం బ్రహ్మ అనే విషయం మీదనే ఫోకస్ సమానంగా ఉన్నది ప్రతిపాదిత ప్రధానస్య అశబ్దత్వం ఇక్షత్యధికరణమైదంతా కూడా ఇక్షతే నాశబ్దం అనే ఆ ఇక్షత్యధికరణంలోనే అనేకానేక హేతువులను చూపించి ప్రధానము అనేది అంటే సత్పజస్తుమో గుణాత్మకమైన ప్రధానము జడము స్వతంత్రమైనది అలాంటిది ఒకటి ముద్దో ఒకటి ఉంది ఆ ముద్ద నుంచి జగత్తు పుట్టింది అనే వాదము అది నిరాకరింపబడినది అది అశబ్దము మేము ఆ వాదం పెట్టుకుంటామని ఎవరైనా అనుకుంటే వాళ్ళు దే ఫ్రీ టు డూ దాట్ అలా వాదం పెట్టుకోవచ్చు వాళ్ళ వాదాన్ని ఫాలో అవ్వచ్చు దానికి ఏమీ అభ్యంతరం లేదు కానీ అది వేద వేద వేదోక్తమైంది కాదు ఉపనిషత్తుల చేత ప్రతిపాదించబడేది అది కాదు అని అది కూడా చెప్పడమైనది తత్ర నిదా పరమాశంకే మాశంకతేనుందా అసంఖ్యతేనుందా ఆశంకేనే ఉందా ఓకే ఓకే అసంఖ్యత అని తెలుగు పుస్తకంలో ఆశంక్యతేనుంది ఇంకా ఎవరి దగ్గర ఆశంక్యతే ఉంది తెలుగు పుస్తకం తెలుగు పుస్తకంలో ఆశంక్యతే ఉంది సో కూడా కలక్షేపం చేయొచ్చు ఆశంక్యతే ఉంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ప్యాసివ్ వాయిస్ ఎవరిలో ఆశంకే అంటే ఆశంకిస్తున్నాడు ఏకవచనం కూడా పైగా ఎవరు ఆశంకిస్తున్నారు మనం ఏమని చెప్పాలి సూత్రకారుడు ఆశంకిస్తున్నాడు అని చెప్పాలి భాష్యకారులు ఇదే కాదు ఎందుకంటే ఆయనే అంటున్నారు కదా సూత్రకారుడు శంకిస్తున్నాడు అని చెప్పాల్సి ఉంటుంది సూత్రకారుడు సిద్ధాంతం చెప్తాడు తప్ప శంకలను చెప్పడం అంచేత అందుకోసం నాకు డౌట్ వచ్చే అన్నాను అయినా ఆశంకే పెట్టుకోవచ్చు సూత్రకారుడు ఒక శంకని లేవనెత్తుతున్నాడు దానికి ఆయన సమాధానం చెప్తాడు అలా కాకుండా ఆశంక్యతే అన్నారు ఇంకా బాగుంది ఇటువంటి సందేహం ఒకటి మీకు ఎక్కడ పడితే అక్కడ వచ్చే అవకాశం ఉన్నది అదేమిటది నన్మాధికారులత్వం బ్రహ్మణ బ్రహ్మ విషయం వా గతి సామాన్యం వేదాంత వాక్యా ప్రతిపత్తు శక్యం శక్యం అంటే నశక్యం అనాశక్యం ముందు పెట్టుకోవాలి ఇది సాధ్యం కాదు ఏమిటి సాధ్యం కాదు రెండు సాధ్యం కాదు ఒకటే ఉపనిషత్తుల మీది అధ్యయనం చేసి బ్రహ్మ జగత్కారణమని ఉపనిషత్తులు చెప్తున్నాయి అని నిర్ధారించుట శక్యం కాదు ఎందుకంటే పూర్వపక్షం అంటే ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటూ పోతుంది కాబట్టి ఉపనిషత్తులన్నీ ముక్తకంఠంతో బ్రహ్మ జగత్కారణమని చెప్తున్నాయి అని మీరు నిర్ధారించటం శక్యం కాదు నెంబర్ వన్ నెంబర్ టూ వేదాంత వాక్యానం గతి సామాన్యం ఉపనిషత్తుల్లో ఎన్నేసి వాక్యాలు అయితే జగత్ కారణాన్ని ప్రతిపాదించి వాక్యాలు ఎన్నున్నాయో అన్నీ కూడా సమానమైన ఫోకస్ పరబ్రహ్మ పెట్టి ఉన్నవి జగత్కారణమైన పరబ్రహ్మ అనే ఫోకస్ను అవి కలిగి ఉన్నాయి అని కూడా ఒక నిర్ధారణగా చెప్పడము శక్యం కాదు పూర్వపక్ష యొక్క అభిప్రాయం ఏమంటే ఉపషత్తులు ఏవో రకరకాలుగా చెప్తూ ఉంటాయండి ఇప్పుడు ఎవరిలో అడిగారు యాసుడు ఎవళ్ళ పూజని గట్టిగా చెప్పాడు విష్ణు పూజను గట్టిగా చెప్పాడా శివుడి పూజను గట్టిగా చెప్పాడా శక్తి పూజను గట్టిగా చెప్పాడా గణేష్ని గట్టిగా చెప్పాడా ఎవరిని గట్టిగా చెప్పాడు చెప్పండి మీరు అంటే వేదే శాస్త్రే చ పురాణే సర్వత్ర గీయతే అని ఒక ఆచార్యులు అన్నారు అంతటా శ్రీహరియే ఉన్నాడండి మిగతాదేమీ లేవు అది ఒక రకమైన పురాణాలకు ఒక గతి సామాన్యం చెప్పారు ఒక ఆయన ఇంకొంతమంది అన్నారు అలాగేమీ లేదయా ఊరికే విష్ఫుల్ థింకింగ్ అంటారు దీన్ని నథింగ్ మోర్ దాన్ దా ఆయన విష్ణు పురాణంలో విష్ణువు గొప్ప అని చెప్పిన మాట వాస్తవమే నువ్వు శివ పురాణంలోకి వచ్చావంటే విష్ణువు విలన్ అయిపోతాడు విలన్ నేను నన్ను అడగండి విష్ణు బికమ్స్ విలన్ ఆల్మోస్ట్ లైకే వెళ్ళం ఎన్ని మోసాలండి ఎన్ని మోసాలు ఆ త్రిపురాసురులు జనమతం అని పేరు పెట్టి ఎవళ్ళను మోహం చేయటం కోసం ఏదో చేశాడు తర్వాత తులసి అనే ఆవిడికి జలంధరుడు రూపంగా వచ్చి ఏదో చేశాడు అంటే ఈ రకంగా ఎన్ని ఎంత విలని ఇంక లెక్కలేమంత విలని మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి గతి లేదు అక్కడ ఈ దేనికోలు దాన్ని ఇంకా శక్తి ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా దూరంగా ఉండవచ్చు జిడ్డు పట్టుకున్నట్టుగా పట్టేసుకుంటుంది శక్తి వాళ్ళ ధోరణ ఇంకో ఉంది గతి సామాన్యం మీరు చూపించండి గతి సామాన్యం ఎక్కడుందో ఉంటే మన వాళ్ళు కాబట్టి మనం అనుకోం తప్ప ఎందుకంటే కడుపు చించుకుంటే కాలం ఇవ్వడం అని సాగుతవడం మన వాళ్ళు మనం అనుకోవడానికి లేదు తప్ప ఎక్కడైనా అసలు ఉందా ఎవరిదారి వాళ్ళకి నలుగురిది నాలుగు దారులు సో ఆ రకంగా గతి సామాన్యం అక్కడా లేదు పురాణాల్లో అలాగే వేదాంత ఉపనిషత్తుల్లో మాత్రం గతి సామాన్యం ఎక్కడ ఏ వివో ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చెప్పబోతున్నాయి విషుఫుల్ థింకింగ్ తప్ప లేదు అని పూర్వపక్షం నేను సిద్ధాంతం చెప్పాను అనుకున్నారు విధాన దర్శనాత్ విధాన అంటే విరోధ ఎందుకంటే అలా ఎందుకంటారు శత సామాన్యం లేదు అని మీరు ఎలా చెప్పగలరు విగానము కనబడుతోంది ఇక్కడ విగాదో ఒకటి విరోధం పాట పాటరా అంటే ఓ పాట ఓ పాట విడిపడితే ఇంకో పాట వేడు మొదలు ఇంకో పాట మారా అందరూ కలిపి ఏకరూపంగా పాట పాడాలి కదా ఇప్పుడు పది మంది కలిసి జనగణ మన పాడంట్రా అంటే అదేదో లోల్లి పెట్టినట్టుగా ఎవడి పాట పాడదినట్టుగా ఉండకూడదు కదా అందరూ కలిసి ఏకరూపంగా పాడాలి కదా అలాగే అదే అలాగే దాన్ని గాఢము ఉంటారు అందరూ కలిసి పాడితే అలాగా ఒకడు ఒకటి చెప్తూ ఉంటాడు ఇంకొకటి ఇంకోటి పాడుతూ అధినాయక నేపులో వెనకాల నుంచి జనగణం అని ఇంకోటి పోగడతారు ఈ మంత్రాలు వెళ్ళే మంత్రాలు ఎవడి దాని వాడివి ఎక్కడ కలయికూడదు దాన్ని విపరీత గాధము అంటారు గాధంలో ఎవడి దారి వాడిది కానీ విధానము ఈ ఉపనిషత్తులు కూడా బ్రహ్మ గురించి చెప్పవాలంటే ఏ ఉపనిషత్తు పోవాలి దాన్ని ఉపనిషత్తులో కూడా అనేక వాక్యాలు ఉంటాయి వాటిలో మళ్ళీ ఏ ఉపనిషత్తు దారిలో అది చెప్తోంది సర్వత్రా విధానము కనబడుతోంది మీరేదో ఏదో గతి సామాన్యం అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నారు మీరు అది పూర్వపక్షం కూడా పూర్వపక్షిని పెట్టుకుంటే వాడు కొంచెం షేర్ చేసి మన స్థితిలో దోషాలు ఏమన్నా ఉంటే సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం ఇస్తాడు హీ సర్వ్ సె పర్పస్ నేను పూర్వపక్షిని దరిదాపులకు రానివ్వకపోతే మీరు మిమ్మల్ని మీరే పొగిడేసుకుని చక్కగా భోజనాలు చేసి సంభవం తీసుకుని వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోవాలి పూర్వపక్ష ఉండాలి పాయింట్ అవుట్ చేస్తున్నాడు అది వివరిస్తాడు చూడండి ప్రతి వేదాంతం అన్యాన్యా సృష్టికి ఉపలభ్యతే క్రమాది వైచిత్ర్యా ఇప్పుడు బ్రహ్మ జగత్ కారణం అని కదా మీరు అనేది ఒక్కొక్క ఉపనిషత్తులో వేర్వేరు సృష్టి క్రమము మనకి కనపడతాయి ఆ సృష్టి జరిగిన పద్ధతి బ్రహ్మను సృష్టించాడు అదొక పద్ధతిలో చెప్తే అన్ని ఉపనిషత్తులు బ్రహ్మను జగత్ కారణంగా చెప్తున్నాయి అని మనం అర్థం చేసుకోగలుగుతాం వేర్వేరు ఉపనిషత్తులు వేర్వేరు ధోరణుల్లో చెప్తున్నాయి తప్ప అవేమీ ఏకరూపంగా చెప్పట్లా తర్వాత క్రమము క్రమము ఈ సృష్టి చాలా ఇప్పుడు పంచభూతాలు వచ్చాయి మరొకటి వచ్చాయి మరొకటి వచ్చాయి ఏదో సీక్వెన్స్ ఉందా లేకపోతే ఏదో ఇలాగా బదరముష్టి ప్రక్షేపము ఉన్నారు ముందొక భాష్యంలో చేతిలో అవి ఉసిరికాయలు తీసుకుని ఇలా విసిరేశారనుకోండి ఎక్కడ పడి అలా వచ్చిందా ఈ సృష్టి అయితే ఒక క్రమంలో ఏమైనా వచ్చిందా అనే కూడా ఏకవాక్యత లేదు క్రమంలో కూడా వైచిత్ర్యం కనబడుతో ఒక ఉపనిషత్తులో ఓ క్రమం చెప్తాడు ఇంకో ఉపనిషత్తులో మరో క్రమము ఈ విధంగా ఏకవాక్యత గతి లేదు తథాహి తథాహి అంటే అది అంటే ఆ మాట ఏదో కోపంతోటో లేకపోతే ఆ ఇష్టంతో మాట కాదు ఇది వెరీ అప్రాపరియేట్లీ సెడ్ అని పూర్వపక్ష సమర్థిస్తున్నాడు ఎలాగంటే క్వచిత్ ఆత్మన ఆకాశ సంభూత ఇది ఆకాశాది కా సృష్టి ఆమ్నాయతే ఒక ఉపనిషత్తు తీసుకోండి ఇది తిరిగి ఉపనిషత్ సృష్టి చేశాడు పరబ్రహ్మ నుంచి సృష్టి వచ్చింది ఎలా వచ్చింది ఆకాశంతో మొదలైంది తస్మాత్వా తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశం నుంచి వాయువు ఆ క్రమంలో అలా కాబట్టి ప్రారంభం దేనితోటి ఆకాశంతో బానే ఉంది మరి ఆ మాట నిలబడాలి ఆ మాట మీద నిలబడాలి ఆకాశంతో సృష్టి ప్రారంభమైంది అని అనే పద్ధతిలో ఉండాలి కదా క్వచిత్ తేజ ఆధిక తత్తేజో సృజత ఇంకో చోట తేజస్సుతో మొదలైంది సృష్టి ఇలా జ్ఞోపనిషత్తు ఆ పరబ్రహ్మ తదక్షత ఆ పరబ్రహ్మ సృష్టి చేద్దాం అనుకుంది అనుకున్న ఏం చేసింది తత్తేజోస్సు జత తేజస్సును సృష్టించింది తేజస్సు అంటే ఆకాశము అంటే జడము తేజస్సు అన్నా జడమే ఆకాశం అంటే స్పేస్ తేజస్సు అంటే ఎనర్జీ అక్కడి నుంచి ప్రారంభమైంది స్పేస్ నుంచి కాదు చూడండి అప్పుడే తేడా వచ్చు అంతలోకే తేడా ఇంకో ఉపనిషత్వం వచిత్ ప్రాణాదికా సప్రాణం అసలు జత రాణ్రద్ధ ఇది ఇది ప్రశ్నోపనిషత్వం ఇదే తీసుకుంటే ఇదేం చెప్తోందంటే పరమాత్మ ప్రాణమును సృష్టించాను ప్రాణము అంటే తేజస్సు ఇంటెలిజెన్స్ కలిపి ప్రాణము అవుతుంది సెన్షియన్స్ వస్తుంది అంట్లో తేజస్సు అంటే ఇన్సెన్షియంటు లే ప్రాణ అంటే సెన్సియన్స్ వస్తుంది అంట్లో తేజస్సే కానీ తెలివితేటలతో కూడిన తేజస్సు ప్రాణము అంటే అలాగా అలాగా ఉపనిషత్తు చెప్పుకోండి ప్రాణము అంటే హిరణ్య గర్భుడు అంటే ప్రాణము నుండి శ్రద్ధను సృష్టించారు ఆ హిర ముందు హిరణ్య గర్భుడు సృష్టింపబడ్డాడు ఆ హిరణ్య గర్భునకు ఈ సృష్టి చేయాలి అనే ఒక పెద్ద ఉత్సాహము కలిగినది ఆ శ్రద్ధ పుట్టింది దాని నుంచి మిగతావంతా పుట్టింది అని అలాగేదో ఉంటుంది అక్కడ మనకి ఎక్కడ సందేహం టీకాకారుడు అక్కడ మాట్లాడుకుంటుంటాడు అది ప్రశ్నోపనిషత్తు తీసి చూస్తే అక్కడ వివరంగా ఉంటుంది తెలుగులో ఏం రాశారండి లేపా నేను ప్రాణమసృజత ప్రాణాశ్రద్ధం ఆయన దానికి తెలుగే రాయలేదు ఇంకేం చేస్తారు మీరు ఆయన రాయలేదు తెలుగు సో కొన్ని చోట్ల అని ప్రాణాధికమైన సృష్టి వెలబడుతున్నది అది ఆయన ఒక కప్పగద్దు వేసేసారు అయిపోయింది అక్కడికి పని నేను ఆ గెంతు ఇంతకుముందే వేసేసి ఉండాల్సింది వేకుంఠగా ఆగారు ఆగారు కాబట్టి చిక్కుపోయే కాకపోతే గెంతు వేసేస్తే అయిపోయేది పళ్ళో పది సో నేను చూసి చెప్తాను మీకు ఆ ఉపనిషత్తు కృష్ణోపనిషత్తులో ఆ వివరాలన్నీ ఉంటాయి నాకెందుకునో అల్లాలనిపిస్తుంది ముందు హిరణ్య సృష్టి ప్రాణం అంటే హిరణ్య గర్భుడు సృష్టింపబడినాడు ఆ ఇంగ్లీష్ ఆయన మనం రాస్తారు ఈ విలు యా వైటల్ ఫోర్స్ హీ క్రియేటెడ్ ది వైటల్ ఫోర్స్ దట్స్ నేను చెప్పింది హిరణ్య గర్భుడు హిరణ్య గర్భుని యొక్క శ్రద్ధ ఆయన ఆయన కోరిక పుట్టింది నేను సృష్టి చేస్తాను అని కోరిక పుట్టింది ఆ కోరిక ఏదో తన ఈగోయిక్ డిజైర్ ఏమీ కాకది అది ఒక సృష్టి చేయాలనేటువంటి ఒక శ్రద్ధ యుక్త శ్రద్ధగా వర్ణించారు తప్పదాన్ని ఆ కోరికని అదేదో నాకు డబ్బులు కావాలి నాకు కారు కావాలి అలాంటి కోరిక కాదు దానికి శ్రద్ధ పేరు పెట్టారు శ్రద్ధ అయితే ఉత్సాహము పని చేయాలనే ఉత్సాహానికి శ్రద్ధ పేరు అటువంటి శ్రద్ధను ఆ హిరణ్య గుడికి శ్రద్ధ కలిగింది ఆ శ్రద్ధ నుండి జగత్తు పుట్టింది అని అలా వర్ణించారు బాగుంది ఇట్ ఈస్ క్లియర్ ఇంకా దాంట్లో క్లియర్ చేయాల్సింది ఏం లేదు అంతే అర్థం నాకు క్వచిత్ అక్రమేణానాపత్తి ఆం నాయ స ఇమాోకాను సృజత అంభోమరీచేర్మరమాప ఇంకో కొన్ని చోట్ల ఇంకో ఉపనిషత్తు ఐతిరే ఉపనిషత్తు ఇక్కడ అసలు క్రమం ఏం లేదు అక్రమం అక్రమంగా చేశారు అన్యాయంగా చేశారు అది కాదు అక్రమేణా అంటే క్రమం లేని విధంగా సృష్టి చేసేసారు చెప్పాను కదా ఇందాక మీకు అలా చేతిలో విసిరికలు పట్టుకుని విసిరిస్తే వాటి అన్నీ ఏ క్రమంలో పడ్డాయి నెల క్రమో నమహో అన్నీ అలాగే పడ్డాయి అన్నీ ఒకసారి పడ్డాయి పడ్డ పో పడ్డాయి క్రమం లేదు అలా ఉంది సృష్టి సహ ఆ పరమాత్మ ఇమాను లోకానుసృజత ఈ లోకములను సృష్టించాలి ఈ లోకములు ఆ లోకములకు పేర్లు బాగుంటాయి అంభ అంటే అంతరిక్షం అంటే మేఘాలుండే లోకం మరీచీ అంటే సూర్యకాంతి ఉండే లోకం ద్యులోకం ద్యులోకము అంతరిక్ష లోకము మరం అంటే మృత్యు ఉండే లోకం అంటే భూలోకం ఆపహ నీళ్ల కింద ఉండే లోకం పాతాల లోకం నెదర్లాండ్స్ ఇలా నాలుగు లోకాలు దానికి క్రమం ఏం లేదు వరుసలో చెప్పకపోయారు పైగా ఈ క్రమం కూడా ఎలా ఉంది అంతరిక్షం నుంచి ద్వ్యులోకానికి వెళ్ళి వాళ్ళ అక్కడ కూడా క్రమం లేదు లోకములను సృష్టించను ఏమిటా లోకములు అంటే ఇవి ఆ లోకములు అంతే తప్ప ఒక క్రమంలో ముందు ద్వ్యులోకం వచ్చింది తర్వాత భూలోకం వచ్చింది అలా కూడా ఏమి లేదు అది నేను అంభ అంటే అంతరిక్షం అని చెప్పి మరీచి అంటే ద్వ్యులోకము అని చెప్పాను టీకాకారుడు రివర్స్ చేశాడు కదా ఆయన ఏమంటున్నారంటే అంభ అంటేనే ద్వలోకము మరీచి అంటేనే అంతరిక్ష లోకము మొత్తం మీద మేఘాలుండి లోకం ఒకటి సూర్యకిరణాలుండి లోకం ఒకటి మీరు ఎలా కావాలంటే అలా చెప్పుకోండి నాకెందుకునో సూర్యకిరణాలుండి లోకం అంటే ద్విలోకమని మేఘాలుండి లోకం అంటే అంతరిక్ష లోకం నేను అలా చెప్పాను టీకాకారుడు అలా చెప్పలేదు ఆయన ఆర్గ్యుమెంట్ కూడా బాగానే ఉంది మీరు చుట్టూ చూస్తే మీకు సూర్యరశ్మి ఎక్కడ వ్యాపించి ఉంది అంతరిక్షంలో వ్యాపించి ఉంది కదా కాబట్టి మరీ చీహి అంటే అంతరిక్ష లోకము ఈ మేఘములు ఎక్కడి నుంచి పుడతాయి ఇంద్రుడి దగ్గర నుంచి వస్తాయి ఇంద్రుడు దేవత అది స్వర్గలోకము అంభ స్వర్గలోకము ఆ విధంగా చెప్పారు మొత్తాన్ని నాలుగు లోకాలు ఆపహ అంటే పాతాల లోకము ఈ నాలుగు లోకాలని ఆ పరమాత్మ సృష్టించను అనే ఒక క్రమమేం లేకుండా ఒకేసారి ఇన్ వన్ స్ట్రోక్ సృష్టించేయడం అక్కడ చెప్పారు క్రమం లేదు ఇక క్వచిత్ అసపూర్విక సృష్టి పక్ష్యతే మీరు ఆలోచించండి అక్కడ భాషకారులు ఆ వినోదాన్ని పాయింట్ అవుట్ చేశారు కాబట్టి మీరు ఇప్పుడు కరకాయ కూతున్నారు కానీ మీరు ఇంతకాలం నుంచి ఉపనిషత్తులు చదువుతున్నారు వినోదం ఉందని అనిపించిందా ఎప్పుడైనా అదే మేడం అదే ఎందుకు అనిపించలేదంటారు ఎందుకంటారు మీరు కూడా చెప్పుంటారా హ్యూమన్ మైండ్ యొక్క మూమెంట్ చెప్పంటే చెప్తాను మీరు ఏమనుకోనండి మీరు పెద్దలు ఏమనుకోకండి తలకాయ ఊపడానికి అలవాటు పడుకుంటారు దూడు బసవన్న అంటే తలకాయ ఊపిస్తూ ఉండడానికి చిన్నప్పటి నుంచి మొన్న అలా తయారు పెట్టారు ఎవడు బాగా తలకాయ ఊపితే వాడు మన ధర్మానికి గట్టి గట్టివాడు అప్పుడప్పుడు తలకాయ ఊపితే వాడు కొంచెం మాత్రమే ధర్మానికి కట్టుబట్టేవాడు నేను తలకాయ ఊపను నేను వింటున్నా కానీ నేను నేను ఆలోచించుకుంటాను అంటే వాడు అయోగ్యుడు వాడిని తరివేసేయడాక ఇది దీనికి ట్రెడిషన్ అని పేరు ఇది ట్రెడిషన్ వల్లనే వేసి వల్ల వల్లే వేసేస్తూ ఉండడం ఆ వల్ల వేసింది మళ్ళీ ఇంకొకటి చేత వల్ల వేయించేయడం అంతేకాని వీడు ఆలోచించొద్దు వాడు ఆలోచించద్దు ఆలోచించడం పరిస్థితి ఉండకూడదు దానికి అలవాటు పడిపోయి ఉంటాం అంచేతీ ఉపనిషత్తు చెప్పేప్పుడు అక్కడ తలకాయ ఊపిస్తాం ప్రశ్నోపనిషత్తు చెప్పేప్పుడు అక్కడ తలకాయ ఊపిస్తాం అంతేగాని ఏమండి అలా చెప్తున్నారు ఏమిటండి వచ్చేప్పటికి మీరు మాట మార్చేదే అక్కడ అలా చెప్పలేదు ఇక్కడ ఇలా చెప్తున్నారు ఎందువల్ల అని ఎవడైనా అడుగుతాడో అడగడు ఎందుకది తలకాయ ఊపడానికి అలవాటు పడి ఉంటారు కాబట్టి శంకరులు రెవల్యూషనరీ ఆయన ఆయన ఎప్పుడు తలకాయ ఊపలేదు దీనికి చూడండి భర్త ప్రపంచాచార్యుల్ని ఓ దండం పెట్టి శుభ్రంగా బట్టలు ఉతిగా ఆరేసినట్టుగా ఖండించి పెట్టారు బోవచన మాత్రం ప్రయోగిస్తారు కచ్చితంత్రం కేచి తంట పెద్దలు ఆయన ఆయన ఆయన మనం ఎందుకు అమర్యాద చేసి లేదు థరోగా ఖండిస్తారు థరో అంటే థరో బృహదారంకంలో వీళ్ళకి బృహదారంక శృతి అర్థం కాలేదు అన్న వీళ్ళు బృహదారంకం వలన అయితే వేశారే అది అర్థం చేసుకున్న మనుషులు వీళ్ళు కాదు అని సో హీజ్ అ రెవల్యూషన్ అది ఎప్పుడు కూడా మీకు తత్వము సత్యం మీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసు అండి మీరు తలకాయ ఊపితే మీకు సత్యం తెలియదు తలకాయ ఊపితే యూ విల్ బి ఏ రెస్పెక్టబుల్ పర్సన్ అవును చాలా రెస్పెక్టబుల్గా ఇప్పుడు ఎటుగా విభూతి పెట్టేసుకుని తిలక పెట్టుకుని పంచి పెట్టుకుని భుజం మీద కండువా ఇవి అర్థంగా తెలుసుకుని తలకాయ ఊపితో అడి ఏం దాసోహం దాసోహం అని అంటుంటే ఆహా ఏం వంశంలో జన్మించేటండి ఏం మహాపురుషుడండి ఏం పోగడడానికి వీడు కాబోసనుకుంటాడు వీడు